ీనాముపమశవస్తముఖరాజి బ్రహ్మణా బ్రహ్మణిష్టనం శ్రీమహాగణాధిపతాశివసా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపే ఋగు పరంపరా నారాయణం నమస్కృత్యదంశై పునరోమం సరస్వతీ యా సంతపోజయముదీరే అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞా సమాధిస్థి కేశవాతీకిం ప్రభాషేతమాసీత వ్రజేత స్థిత ప్రజ్ఞుడు స్థిరమైన ప్రజ్ఞ గలవాడు వివేక ప్రజ్ఞ గలవాడు అంటే ప్రతి అడుగులో వివేక ప్రజ్ఞ దృఢంగా అనుభవానికి వస్తూ ఉంటుంది ఇది నిత్యము ఇది అనిత్యం వాల్యూ సిస్టము మోహం మీద ఆధారపడి నిర్మాణం చేసుకుంటాం ఒక డెల్యూషన్ ఒక అజ్ఞానంలో ఆధారపడి వీ క్రియేట్ వాల్యూ సిస్టమ్ ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఎకరం భూమి కోసం దెబ్బలాడుతున్నాడు అనుకోండి ఫర్ ల్యాండ్ వన్ ఏకర్ ఆర్ ఫైవ్ ఏకర్స్ ఆర్ టెన్ ఏకర్స్ వాట్ whatever. ఈ దెబ్బలాడుతున్న వ్యక్తి ఆ భూమి తనకి లభించటం అది అత్యవసరమని అది నిత్యమని దట్ విల్ సేవ్ హిమ్ అని ఇలాంటివి ఇవేమో ఒక ధోరణేమో చేస్తాడు అప్పుడు ఈ దెబ్బలాడిన వాడు దాన్ని సంపాదించాడు అనుకోండి ఎంతకాలం జీవిస్తాడు హౌ లాంగ్ హీఈస్ గోయింగ్ టూ లీ పది ఏళ్ళు జీవిస్తాడు ఇరవై ఏళ్ళు జీవిస్తాడు ఆ భూమి సో నవ్ యు నో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే సో ఒక వాల్యూ రాంగ్ వాల్యూ సిస్టంలో మనం జీవిస్తూ ఉంటాం ఇది ఇది సత్యము ఇది నిత్యము అనుకుంటాం ఏది అసత్యమో ఏది అనిత్యమో అది సత్యము నిత్యము అనుకుంటాం తర్వాత ఏది దుఃఖమో అది సుఖం అనుకుంటాం సో ఈ రకంగా ఈ అవివేకంలో మనం బతుకుతూ ఉంటాం ఇండివిజువల్ యాక్ట్స్ అవివేకం అని నేను అన్నాం ఇండివిజువల్ యాక్స్ లాగో అవివేకమే నేను ఎంటైర్ వాల్యూ సిస్టమ్ లైఫ్ ఏ ధోరణివో సాగుతూ ఉంటుందో అదంతా కూడా అవివేక ప్రధానంగా ఉంటుంది కానీ స్థిత ప్రజ్ఞనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ స్థిరమైన ప్రజ్ఞ మన ప్రజ్ఞ అప్పుడప్పుడు ఉంటుంది గీతా చేసినప్పుడు ఇలాంటివేమో శ్మశాన వైరాగ్యం అని ఇలాంటివేమో పురాణ వైరాగ్యం అని ఏవో ఉన్నాయి ప్రజ్ఞ కలుగుతుంది తర్వాత దుఃఖం కలిగినప్పుడు ఒక సుఖాన్ని అనుభవిస్తాము ఒక భోగాన్ని అనుభవిస్తాము అయిన దుఃఖం మన కోసం ఉంటుంది ఆ భోగం పూర్తవుతోనే దుఃఖం మీద కల పొంచి మీద పడుతుందా అది అనుభవాన్ని వచ్చేప్పటికీ మనకేమనిపిస్తుంది ఇక మాల్ల భోగం ఇది మనం అనుభవించకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది మళ్ళీ అది అది ఎంతసేపు ఐదు నిమిషాలు ఉంటుంది పది నిమిషాలు ఉంటుంది మొన్నటికి మళ్ళీ పని సో ఆ ఇది ఈ ప్రజ్ఞ స్థిరంగా ఉండదు కొద్దిగా ప్రజ్ఞ ఉంటుంది స్థిరంగా ఉండదు సో స్థిరమైన ప్రజ్ఞ కలవాడు అంటే సమాధి స్థస్య కేశవ సమాధిలో ఉంటాడు సమాధిలో ఉంటాడంటే ఎప్పుడో వాడు ఫిక్స్ అయిపోయి ఉంటాడని మీరు అనుకోవద్దు అలా ఉంటే ఇంకా వాడి గురించి పరిభాష ఉంటుంది భాష ఉంటుంది ఆశీతకి వ్రజేతకిం ఇవన్నీ ఉంటాయి సమాధిలో ఉంటాడంటే మనస్సు మనస్సు యొక్క వేషాలు వేషాలు మనస్సు వేసే వేషాలు వేగరీస్ మైండ్ అంటారు సో మనస్సు వేసే వేషాలు ఏవైతే ఉన్నాయో ఈ వేషాలు ఇవి వాడికి తెలుస్తూ ఉంటాయి సమాధిస్తుంది హిజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ హిస్ మైండ్ అండ్ ఇట్స్ వేగరీస్ ఎప్పుడైతే మీకు అవేర్నెస్ వస్తుందో మనస్సు యొక్క అవేర్నెస్ రావాలి మనం విఆర్ అవేర్ ఆఫ్ అదర్ పీపుల్ ఆ వీడు ఇలా ఉన్నాడు వాడు అలా ఉన్నాడు వీడు ఇది అన్నాడు వాడు అది అన్నాడు అని ఇలాంటి అవేర్నెస్ మనకు చాలా ఉంటుంది సో ఇప్పుడు నా దగ్గర పదమూడు విద్యార్థులతో బ్రహ్మచారులు ఏదో సందర్భంలో ఆలోచించారు ఓ బ్రహ్మచారి నా దగ్గరకు వచ్చాడు వచ్చి చూడండి వీళ్ళు ఈ బ్రహ్మచారులు చాలా మిస్బిహేవ్ చేస్తున్నారు అంటే ఏదో హీ తోడు మీ ఫ్యూచర్స్ సో ఐ సెంట్ బట్ అతను అంత పట్టించుకోవాల్సింది కాదండి నాకు అనుగ్రహం సో నేను అదే అన్నాను వై యూ రేబోట్ ఆల్ దిస్ థింగ్స్ వై నాట్ పే అటెమిషన్ టు స్టడీస్ ఓన్లీ అని నేను చెప్పా నేను చెప్తే అంటే మరి ఇలాగంటే దోషాలు ఉన్నప్పుడు షుడ్ వీ నాట్ టేక్ కేర్ ఏదో సంథింగ్ దట్ కైండ్ ఆఫ్ లాజిక్ ఏంటంటే అప్పుడు చూడండి దోమలు ఉంటాయి దోమలు ఉంటే ఈ దోమల గురించి వరీ అవుతారా ఏవి ఈ దోమల గురించి చర్చ చేస్తారా చర్చ చేయరు మరి ఏం చేస్తారు యూ ట్రై టు అవాయిడ్ దాంట్టు ది బెస్ట్ ఆఫ్ యువర్ కెపాసిటీ అవాయిడ్ చేసి ప్రయత్నం చేస్తారు వీళ్ళని అవాయిడ్ చేయడం కూదరనే ఏం చేస్తారో సహిస్తారు ఒకసారి ఎప్పుడైనా ఒకసారి ఉలు అనుకుంటాం దోహలు ఉన్నాయండి అని అనుకుంటాం అంతేగాని యూ డోంట్ మేక్ ఇట్ ఎ సోర్స్ ఆఫ్ కన్సర్న్ అండ్ వరీ సో ఈ దోమలు ఉంటారు అలాంటిని యూ హ్యావ్ టు హ్యాండిల్ దెమ్ సమ్హౌ యూ హ్యావ్ టు హ్యాండిల్ అంటారు ఈ మనుషులు వీళ్ళు దోమలు లాంటి వీళ్ళని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది మనం పది పనులతో తలుతున్నప్పుడు దోమలు లాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది కలిగిస్తే బాగా ఇబ్బంది కలిగిస్తే దోమ సో అలాంటి వాళ్ళు ఉంటాను యూ హెల్ప్ ఇట్ వీ హ్యాండిల్ ఇట్ వీ టు అవాయిడ్ దెమ్ దోమ తెర చేసుకోవాలి అంతేగాని ఆ ప్రవాహంలో అని నేను ఆయనకి సలహా తెచ్చాను సో అది అంటే ఆ స్థితప్రజ్ఞ లక్షణం ఎలా ఉంటుందంటే హీ ఈజ్ కాన్షియస్ ఆఫ్ ఆల్ ది థింగ్స్ ఆఫ్ ది వరల్డ్ బట్ ఈజ్ నాట్ క్యారీడ్ అవే బై దెమ్ సో అలాగంటే ఆ మనస్సు లక్షణం బాగా తెలుసుకుంటూ ఉంటాడు దానివల్ల ఏమైపోతుందో తెలుస్తుందంటే మైండ్ క్వైట్ అయిపోతుంది రెస్ట్లెస్నెస్ ఆఫ్ ది మైండ్ అవైపోతుంది రెస్ట్లెస్నెస్ ఆఫ్ ది మైండ్ ఎందుకు వస్తుందంటే ఈ అవేర్నెస్ లేకపోవడం చేతనే సో ఇటువంటి అవేర్నెస్ కి దీంట్లో ఈ అవేర్నెస్ లో యు లెర్న్ యు కమ్ టు లెర్న్ అబౌట్ చేస్తారు అది జరిగింది ఇప్పుడు మీరు ఎప్పుడు చుట్టుపక్కల విషయాల గురించి మాట్లాడుకుంటూ మీరు చాలీని చెప్పుకుంటూ ఇదిల్లాగా అదిలాగా పాలిటిక్స్ డిస్కస్ చేస్తా లేకపోతే ఆ బస్తీలో ఉండే ఇష్యూస్ ను డిస్కస్ చేస్తూ క్లబ్ లో ఉండే వ్యవహారాలను డిస్కస్ చేస్తో అలా గడిపేస్తారు కొత్తగా ఏ రకం మార్కెట్ లోకి ఎలాంటి ఆభరణాలు వచ్చాయి ఎలాంటి వస్త్రాలు వచ్చాయని దాని గురించి చర్చిస్తూ ఇలాంటి దాంట్లోనే మీరు గడిపేశారనుకోండి అప్పుడు యూ నెవర్ కమ్ టు నో అఫ్ యూవర్ సార్ ఒక ఎంటైర్లీ రాంగ్ ట్రాక్లో పోతుంది మైండ్ అలా పానింగ్కుండగా మనస్సుని ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండటం బీ అలర్ట్ గా ఉండడం టువర్డ్స్ వాట్ టువర్డ్స్ ది మైండ్ నాట్ టువర్డ్స్ వాట్ అదర్ దీప్ లబ్ టువర్డ్స్ ది మైండ్ బి ఎలర్ట్ బి అటెంటివ్ inquire, investigate, so discover your mistakes, your own mistakes, upmind and abandon, abandon those mistakes, this kind of is the same thing. This kind of same thing is not the same thing, it is the same thing as the same thing. If you have seen the same thing as the same thing, you will know the same thing as the same thing. My mind is quiet. క్వయట్ మైండ్లో ఈ గుణోషముల ఈ ఒడుదుడుకులకి సంబంధమే ఉండదు కామ్గా ఉంటుంది ఏవో మూవమెంట్స్ వస్తూ ఉంటాయి స్మాల్ అండ్ బిగ్ మూవ్మెంట్స్ వస్తాయి వీ హ్యాండిల్ ఆల్ కైండ్స్ ఆఫ్ మూవ్మెంట్స్ మోస్ట్లీ వీ రిమైండ్ క్వయెట్ అది సమాజం అలాంటి సమాజం వెరీ ఎలర్ట్ఫుల్ అవేర్నెస్ అది సమాధి అంటే అటువంటి సమాధిలో ఉన్నాడు స్థిత అంటే వివేక దృఢంగా ఉన్నవాడు స్థిరంగా ఉన్నవాడు సో అటువంటి వాడు సో కా భాష భాష అంటే పరిభాష ఆ వ్యక్తి యొక్క పరిభాష ఏమి పరిభాష అంటే భాష్యతే భాష భాష్యం అనే పేరు కూడా ఎందుకు వచ్చిందంటే అది భాషణం రూపంగా ఉంటుంది భాష్యతే ఇప్పుడు సంస్కృత భాష అన్నారు సంస్కృత భాష అంటే ఏంటి మాట్లాడేది సంస్కృతం అన్నమాట భాష అంటే భాష్యతే భాష కానీ ఇప్పుడు ఏమైపోయింది మనం సంస్కృతం అనేది పుస్తకాల్లోనే ఉంది మాటల్లో ఎక్కడా లేదు దానికి మరి భాష అనే లక్షణం లేకుండా అయిపోతుంది చూడండి ఇంగ్లీష్ భాష అయిపోయింది ఎందుకని మనం డాడ్ మా అమ్మతో ఎప్పుడు మాట్లాడినా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నాం అంటే ఇంగ్లీష్ భాష ఒకప్పుడు సంస్కృతం మనకి భాషగా ఉండేది ఇప్పుడు అది భాష స్థితిలో లేదు ఒక లాంగ్వేజ్ లాగా ఏ పదంలో వాడాలో నాకు అర్థం కావట్లేదు ఒక ఒక లాంగ్వేజ్ స్ట్రక్చర్ అన్ని ఉన్నాయి పుస్తకాల్లో ఉన్నది మాట్లాడి వాళ్ళ సంఖ్య బహు అల్పంగా అసంఖ్యను పెంచి ప్రయత్నం ఏదో జరుగుతోంది పది మంది దేశం అంటే మన వెర్నాయకంలోకి వచ్చేసింది చాలా మందికి ఆ అది భాష మీరు రోరొకటి తెలుగు మాట్లాడితే సంస్కృతం వస్తూ అసలు తెలుగు మాట త్రిలింగ దాని నుంచి వచ్చింది మన ఈ మాట కొంచెం తెలుసుకుంటే సంతోషంగా ఉంటుంది తెలంగాణ మూమెంట్ వాళ్ళు ఐ మీన్ దట్లే తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చింది త్రిలింగ త్రిలింగ దేశం ఏమిటా త్రిలింగాలు ఇటు శ్రీశైలం ఒక కార్నర్ లో ఇంకో కార్నర్ లో ద్రాక్షారామా ఇంకొక తెలంగాణలో ఉంది ఇక్కడ శ్రీశైలం ఏమో ఈ నల్గొండ డిస్టిక్ట్ కాస్తి ఇది త్రిలింగ దేశం కాబట్టి నా ఉద్దేశంలో రాయలసీమ సర్కారు కలిస్తే కాదు అది తెలంగాణ అవనే ఉంటది కలిస్తే తెలంగాణ తెలంగాణ ఇద్దండి ఊరు మొత్తం అంత మీరు మధ్యలో వై వన్ టూ ట్రంకేకి అంతా నన్నంతా తెలుగు ఇదంతా తెలంగాణ అలా ఉండాలి ఆ స్పిరిట్ అలా ఉండాలి ఎందుకంటే ఆ పదం సంస్కృత పదం అది ఎలా ఇటు చిత్రి తెలంగాణ అయింది దేశము నన్ను అడిగితే బెస్ట్ ఏంటంటే సక్కా డిస్ట్రిక్ట్స్ రాయలసీమను తీసేసుకుని చంద్రశేఖరరావు గారిని చీఫ్ మినిస్టర్ చేసేస్తే ప్రాబ్లం సాల్వ్ కదా దీనికి అంతకీ ఆంధ్రప్రదేశ్ అని పేరు బాగా చేసి కేవలంగా నాన్న పేరు పెట్టేసుకోవడమే పేరే కదండి నామకరణమే కదండి సో ఈ ఐడియా ఒక నిత్యం వాళ్ళు సో ఇదివే సో త్రీ అది కూడా సంస్కృత పదం పరిభాష స్థితప్రజ్ఞ యొక్క పరిభాష ఏమిటి అంటే ఏమిటి జనం ఆయన గురించి ఎలా చెప్పుకుంటారు స్థితప్రజ్ఞా పరిభాష ఏంటి స్థితీష్ం ప్రభాషేత ఆయన జనాంతో మాట్లాడే సందర్భంలో ఎలా మాట్లాడతాడో అంటే ఏ భాషలో మాట్లాడతాడని కాదు ఏ ధోరణితోటి మాట్లాడతాడు కి మా సీత అంటే ఎలా కూర్చుంటాడు అని కాదు పద్మాసనంలో కూర్చుంటాడా వజ్రాసనంలో కూర్చుంటాడా అని అలా కాదు సో ఒక ఆయన ఉన్నారు నేను మొత్తం ఎంతసేపు కూడా వజ్రాసనంలోనే కూర్చుంటాను అని అన్నా అంటే మంచిది వజ్రాసనంలోనే కూర్చుంటాను నిజంగా చెప్పిన పాఠం మీకు అర్థం అవుతుందో అది కూడా ముఖ్యం వజ్రాసనం మంచిది దాంతో సందేహం లేదు సో కానీ పాఠం కూడా తెలుసుకోవాలి వజ్రాసనం జయించేసిన చాలు మనస్సును కూడా జయించవలసి ఉంటుంది అంటే పాఠం అవసరం కాబట్టి కిమా సీత అంటే అర్థం ది మైండ్స్ ప్లాట్ఫామ్ ఏంటి అని అర్థం చిత్తస్థితి క్యాహైన్ ఆసనం అంటే స్థితి కదండి సో ఏ ఆసనంలో కూర్చున్నాడు అంటే ఆ మనస్సు యొక్క స్థితి ఎలా ఉంటుంది ఆయన యొక్క చిత్తస్థితి ఏ స్థానంలో ఉంటుంది చికాకుడుతూ ఉంటాడా ఎలా ఉంటాడు లోభంతో ఉంటాడా లేక దయాపూర్ణుడిగా ఉంటాడా ఏమిటి వాతావరణం ఏమిటి చిర మనకే తెలిసిపోతుంది ఈ మనస్సు అనేది మనం దాన్ని పరిశీలించడం ప్రారంభిస్తే వి కమ్ టు నో ఆఫీట్ ఎనీవే తర్వాత కిం ఆసీత వ్రజేతకిం వ్రజేత అంటే వెళ్ళడము అంటే లోకంలోకి వెళ్ళినప్పుడు అంటే లోక లోకులతో వ్యవహరించినప్పుడు జగత్తుల పదార్థములను ఇచ్చిపుచ్చుకునేటానికి వ్యవహారం ఉంటుంది కదండి ఆ వ్యవహారంలో ఆయన ప్రవృత్తి ఎలా ఉంటుంది ఎలా ఉండాలి లోకల్ జనర జనరల్ గా ప్రజ సామాన్యుల ఎలా ఉంటుంది రాగద్వేషం పూర్ణంగా ఉంటుంది కామనాపూర్ణంగా ఉంటుంది స్పృహాత్మకంగా ఉంటుంది ఎన్నెన్నో కోరికలు ఎన్ని కోరికలు అంటే అంతులేనని కోరికలు అలా ఉంటుంది అని చెప్పి నేను ఇన్ని వీడు సూపర్ మార్కెట్కి వెళ్ళినా దేవాలయానికి వెళ్ళినా ఒకలాగే బిహేవ్ చేస్తాడు సూపర్ మార్కెట్కి వెళ్తే నాకు ఏది కావాలో ఇది కావాలో అది కావాలి అది కావాలని దేవాలయానికి వెళ్ళినా అదే లెక్క వేసుకుంటాడు ఇది ఎనీథింగ్ అదంతా వెళ్ళారు దేవాలయానికి వెళ్తే వాడి మెంటల్ యాటిట్యూడ్ ఒక్కసారిగా చేంజ్ అయిపోతుందా ఇతలు బ్రి అబౌట్ స కాబట్టి ఇతను వ్యవహారమేమిటి భాష్యం చూద్దాము స్థిత ప్రతిష్టిత కామస్మి పరబ్రహ్మా ప్రజ్ఞాప్రజ్ఞ స్థితప్రజ్ఞబ్దాన్ని సాధ్య సాధ్య అంటే మహాత్ముడు జ్ఞాని అనే అర్థంలో చెప్పచ్చు అదే అర్థం చెప్పారు నేను ఈ పరిచ్ఛిన్నమైన వ్యక్తిని కాను ఏనా అహం పరబ్రహ్మ అహం పరబ్రహ్మ అంటే ఇటీ భాష్యకారులు అభినయం చేస్తూ కృష్ణమే అహం పరబ్రహ్మ అని అది ఒక విషన్ అభినయం ఆ విషన్ ఎలా ఉంటుందంటే అతను ఒక పరిచ్ఛిన్నమైన రాగద్వేషపూర్ణమైన వ్యక్తిలాగా ఉండడు దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అంతేగాని అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మ అనుకుంటూ కూర్చుంటాడు అనమాట అహం బ్రహ్మాస్మి అనుకుంటే వాయినట్టు ఇప్పుడు అహం బ్రహ్మాస్ బ్రహ్మంటే ఏమిటో మీకు తెలుసా తెలియదు మరి అహం బ్రహ్మాస్మి అని ఎలా అంట బ్రహ్మంటే ఏమిటో అహం బ్రహ్మాస్మి అంటే అర్థనట్టు తెలుస్తున్నాండి ఐ ఆమ్ దాట్ విచ్ ఐ డూ నాట్ నో కదా అంతే కదా కాబట్టి అలాగే అనుకోవడం కాదు ఒక ఆయన విజయవాడ ఒక ఆయన ఉండేవారు ఆయన శివోహం శివోహం శివోహం అనుకుంటూ ఉండేవారు సోఫాలో కూర్చొని పెద్దవాళ్ళు అనుకుంటూ ఉంటే నన్ను అడిగారు ఏమండి స్వామీజీ నేను శివోహం శివోహం అనుకుంటూ ఉంటాను బానే ఉంది ఆయన అడిగాడు అంటే ఇప్పుడు సుభలక్ష్మి పాండల పాటే దశ శ్లోకేవి ఉన్నాయి కదండి చదానందరూప శివోహం శివోహం హి పిచ్చ్రమ్ దేట్ ఇట్ సాంగ్స్ వెరీ నైస్ అంటే నేత చాలా బాగుంది ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేదానంటే ఇది చాలా బాగుంది కానీ శివోహం అంటే అర్థం మీకు తెలుసా అంటే తెలియదని అన్నారు అంటే చూడండి అహం రెండు పదాలు చూడండి మన వాళ్ళకి ఆ మాత్రం సంస్కృతం కూడా తెలియకపోవడం ఎంత దురదృష్టకరమైన విషయం మనం చూడండి శివ అహం ఓకే So సో దట్ మీన్స్ వాట్ నేనే శివుడను నేనే శివుడను నేనే శివుడను నేనే శివుడను నా డూ యూ నో దాట్ నేనే శివుడను ఆ సంగతి మీకు తెలుసా అవే తెలీదండి మరి అటువంటిప్పుడు నమశివాయ అంటూ ఉంది నమశివాయ అన శివుడికి నమస్కారం శివుడికి నమస్కారం అది ఉపాసన Nene నేనే శివుడునో అన్నది జ్ఞానం జ్ఞానాన్ని చెప్పౌరావించరు జ్ఞానాన్ని రిపీట్ చేయరు ఉపాసననే రిపీట్ చేస్తారు జ్ఞానాన్ని రిపీట్ చేయడు నేనే శివుణ్ణు అని తెలుసుకుని ఉండిపోతాడు అలాగే నేనే శివుణ్ణి నేనే శివుణ్ణి అని అనుకోడు నేనే మనుష్యుడను నేనే మనుష్యుడను అని అనుకుంటున్నావు మనం అహం అనుకుంటా అనుకో ఎందుకని ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ గ్రాండ్ ఇట్ ఈస్ నెవర్ ఇన్ డౌట్ ఎవరైనా అంటాడే అంటాడు అంటే కోపం వస్తుంది ఎందుకని అహం మనుష్య అని ఒక గ్రాండ్ టేకన్ ఫర్ గ్రాంటెడ్ ఒక సత్యంలో నేను బతుకుతుంటే ఆ సత్యాన్ని వీటి ఛాలెంజ్ చేసేది కాబట్టి మీకు కోపం కాబట్టి టిల్ పర్సన్ ఛాలెంజెస్ ది ఫ్యాక్ట్ దట్ యుర్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ డు నాట్ రిపీట్ దట్ ఐఎమ్ హ్యూమన్ బీయింగ్ ఐఎమ్ హ్యూమన్ బీయింగ్ వెన్ హీ సేస్ నీవు పశువే అంటే వాట్ నాన్ సెన్స్ నేను యానిమల్ని కాదు నేను మనిషిని నీకు మళ్ళాగే అని అప్పుడు నేను మనిషిని అంటాడు నేను ఒంటరిగా కూర్చుని నేను మనిషిని నేను మనిషిని అంటాను శివోహం కూడా అలాంటిది ఒంటరిగా కూర్చొని నేను శివుణ్ణి నేను శివుణ్ణి అని కాదు అప్పుడప్పుడు గుర్తు చేసుకోవచ్చు అహం శివహా అని శాస్త్రం చెప్తుంది అది మనం ఆ సత్యాన్ని తెలుసుకోవాలి చేసుకోవచ్చు ఆ లక్ష్యం ఉండాలి దానికోసం అంతఃకరణ శుద్ధి సమాచారం అంతా ఆ సాధన చేయాల్సి ఉంటుంది ఆ సాధనలో భాగం ఏమిటంటే ప్రజ్ఞ వివేక ప్రజ్ఞ సాధకుడికి వివేకం సాధ్యస్థితి చేరుకున్నవాడికి సర్వము నేనే అంటే అహం బ్రహ్మాస్మి అనే దర్శనంలో బతుకుతారు ఆ దర్శనం ఎలా ఉంటుందంటే ఒక పరిచ్ఛన్నమైన వ్యక్తి యొక్క యాటిట్యూడ్ ఉండదు పూర్ణ పూర్ణత్వం ఉంటుంది అంటే కామన్లు దే ఆర్ నాట్ దే ఎక్కడ మీకు కామన్లో ఉన్నట్టు కనపడ్డా అవి ప్రివిలేజెస్ తప్పిస్తే కామన్లు అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి కోరినప్పుడు అవుట్ ఆఫ్ స్ట్రెంగ్త్ యూ కెన్ సీక్ సంథింగ్ అవుట్ ఆఫ్ ప్రివిలేజ్ నాట్ అవుట్ ఆఫ్ ఇన్డెక్వసీ ఏదో వెలికి నుంచి కోరినట్లు కాకుండా కడుపు నిండినప్పుడు ఏదైనా తీసుకొచ్చేస్తే ఓకే లెట్ మీ హ్యావ్ ఎక్కి అని అలా తీసుకున్నట్టుగా ఆకలితో ఉన్నవాడు తీసుకున్నట్టు కాదు కడుపు నిండినవాడు రాక్ష పండు తీసుకున్న నోట్లో వేసుకున్నట్టు సార్ నాట్ డ్రైంగ్ టు పెంచ్ హిజ్ సర్ తన ఆటలిని కోసం తీసుకుని నోట్లో వేసుకోలేదు ఇంకే ఉంది కదా బాగుంటుందిలే పర్వాలేదు లేదు నోట్లో వేసుకుంటుంది ఆ రకంగా ఏదైనా కామన్ ఉంటాయో తెప్పిస్తే అంత నుంచి కామన్గా ఉండవు అపూర్ణత్వం అనుభవంలో ఉంటుంది అహం రమాటం తర్వాత ఒక పరిచ్ఛిన్న వ్యక్తి లాగా రాజద్వేషపూర్ణమైన ప్రవృత్తి ఉండదు ఇది స్థిత ప్రజ్ఞ స్థితి మహాత్ముడు జ్ఞాని సాధకుణ్ణి కూడా స్థిత ప్రజ్ఞుడు అంట ఇక్కడ డెఫినేషన్ మారిపోతుంది ఇక్కడ శంకరుడు సాధ్యస్థితి అంటే జ్ఞాని ఆత్మసాక్షాత్కారం పొందిన మహాత్ముణ్ణి మనసులో పెట్టుకుని డెఫినేషన్ ఇచ్చారు తర్వాత ఏమని చెప్పబోతున్నారంటే ఈ లక్షణాలన్నింటినీ కూడా సాధకుని స్థితిలో కూడా మీరు పెట్టుకోవచ్చు అప్పుడు స్థిర ప్రజ్ఞ అంటే ఏం చెప్తారు స్థిత స్థిర ప్రజ్ఞ వివేక ప్రజ్ఞా సాధనా కాలంలో వివేకం ఉండాలి ఇది నిత్యము ఇది అనిత్యము అని స్పష్టంగా తెలుసుకుని అనిత్యాన్ని అనిత్యంగా తెలుసుకుని దానికి తగ్గట్టుగా జీవిస్తూ ఉండటము ఇలా ఉంటుంది సాధన కాలంలో ఉంది కాబట్టి ఆ కూడా అర్థం చెప్పచ్చు ఇక్కడైతే సాధ్య స్థితిలో చెప్పారు आय स्थित प्रज्ञे महात्म ज्ञा आ मन के मन को उपयोगपड़ता है सस् का भाषा कि वचन कथम सौपरभाष्यसे अभी तस् का भाष अंे अर्थम इतर इतन गुरी युकोन अर्थ भाषा अंत परिभाष సో తస్య కా భాష భాష అంటే భాషణం భాష అన్న భాషణం అన్నా ఒకటే మీరు కిమ్ శబ్దాన్ని వాడేప్పుడు భాష అంటే స్త్రీలింగంలో కిమ్ వాడాలి కా భాష నపూంసకలింగంలో వచనం భాషణం అంటే నపూంసకలింగంలో కిమ్ భాషణం భాషణం అంటే మీనింగ్ వర్డ్ టు వర్డ్ మీనింగ్ వచనం అని అతని వచనం ఏమి అంటే అతని గురించిన వచనమేమి అతని గురించిన వచనం అతను చెప్పుకుంటాడా ఇతరులు చెప్తారా అతను చెప్పుకోడు ఇతరులే చెప్తారు అంచేతనే కథమసౌ పరైర్ అన అని అర్థం కానీ పశ్చి కా భాష అంటే కథమసౌ పరైర్ భాష్యతే అతన్ని గురించి ఇతరులు ఏ విధంగా చెప్పుకుంటారు అది మనకి తెలిసిందనుకోండి ఓహో ఇలా ఉంటుందన్నమాట ఆ జ్ఞాని యొక్క స్థితి అని అర్థం అతని గురించి అతను చెప్పుకోడు ఇప్పుడు కూడా thano i have to become well known uh, and well respected ane oka aakankshe edikalo adi kuda kamana and adi adi kuda that kind of a desire is also as bad as any other desire nizam ki adi kamana ane matrame kaakundaga it's a huge weakness na peru 10 mandi ki teliyali ani a huge weakness it is thala katta weakness దుర్భ దౌర్బన్యం మనం మన పేరు ప్రింట్లో చూసుకోవాలని మన ముఖం తెర మీద కనపడాలని టీవీ తెర మీద కనపడాలని ఫోటోగ్రాఫ్లో మన ముఖం కనపడాలని ఇది ఆ దేహాభిమానం నుంచి వచ్చిన పెద్ద జ్ఞానం అది వీక్నెస్ ఆఫ్ ది మైండ్ అల్టిమేట్గా మనిషి దాని మీద విజయాన్ని సాధించాలి అది అల్టిమేట్ విజయం కాబట్టి మహాత్ముడు తన గురించి తాను చెప్పుకోడు కాబట్టి ఇక్కడ భాష అంటే భాషణం వచనం పరైర్భాష్యతేనే ఇతరులు ఆయన గురించి ఎలా చెప్పుకుంటారు ఆయన చాలా దయామండి చాలా వినయం గలవాడండి అని ఇలా ఏవో చెప్పుకుంటారు ఆ లక్షణాలని జనాలు పసిగట్టి చెప్పుకుంటారు అవి ఏమిటి ఏం అడుగుతున్నాడు అర్జునుడు అవన్నీ చెప్తారు శ్రీకృష్ణుడు వీలు సిద్ధ తర్వాత సమాధిస్థస్యా సమాధౌస్థిత సో ఇతడు సమాధించ సమాధానము అనర్థం ఆ చిత్త సమాధానము ఎప్పుడు దాంట్లో ఉంటాడు ఈ సమాధానాన్ని సాధనలో కూడా చెప్పారు సాధన చెప్పు స్టయంలో క్షమాది షట్ సంపత్తి అని ఉంది మొదలైన ఆరు ఆరు లక్షణాలు అదొక సంపద ఈ ఆరు లక్షణాలు దగ్గర ఉంటే అది సంపద కింద ఇప్పుడు సంపద అంతేంటి కొంత బ్యాంకు క్యాష్ ఉండాలి కొంత ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉండాలి కొంత సెక్యూరిటీస్ లో ఉండాలి కొంత ఏమో ఫ్లాట్లు ఇక్కడో ఫ్లాట్ అక్కడ ఫ్లాట్ ఉండాలి ఓ ఫ్లాట్ కూడా ఉండాలి ఓ ఇల్లు ఉండాలి ఇలాగనమాట ఇలాగ శోభని ఆస్పెక్ట్స్ అన్ని కలిస్తే అది సంపద అవుతుంది అలాగే మరి సాధకులకి సంపద ఉంది అది ఆరోగ్య ఇలా ఈ డిస్ట్రిబ్యూషమ ఉపరతి ప్రితిక్ష శ్రద్ధ సమాధానం అది ఆరోగ్యం వెరీ ఇంపార్టెంట్ సమాధానం అంటే నేను ఇందాక వర్ణించాను మీ మనస్సుని మీరు ఎప్పుడు పరిశీలించుకుంటూ ఉంటారు మీ మనస్సుని మీరు పరిశీలించే ఎలాగంటే నేను ఒక ఆయన ఆయన ఫస్ట్ ఫ్లోర్లో మాట ఉండేవాడు ఆ ఫస్ట్ ఫ్లోర్ కిటికీ దగ్గర కూర్చుంటే రోడ్డు మీద వెళ్లే వాళ్ళు అందరూ కనపడతారు కాలనీలో విత్ ఇన్ ది కాలనీ సో ఇక్కడ కూర్చుని రోడ్డు మీద చూస్తే మీకు ఏమీ అర్థం కాదు కాలనీలో అందరూ తెలుసున్న వాళ్ళు ఉంటారు కదండి లిమిటెడ్ కమ్యూనిటీలో ఆయన అక్కడ కూర్చోవేసి కూర్చుంది కదా అటువైపు చూస్తే టీవీ కనపడుతుంది ఇటు చూస్తే ఆ మీద వెళ్లే వాళ్ళు కనపడుతుంది ఆయన మొన్న అడిగేవాడే ఆయన నిన్న మూడు గంటలకు అటు వెళ్తున్నావు అటు అంత అన్కానీగా ఉండేవాడు అవును మీ ఇంటికి వాళ్ళ గెస్టులు వచ్చినట్టున్నారే అంటే మీకు ఎలా తెలుసు అంటే మీరు తీసుకొస్తుంటే నేను చూశాను మీరు వెళ్ళి తీసుకొస్తుంటే ఈఎస్ ఆల్ దే ఆర్ ఆఫ్ దెమ్ హూ ఆఫ్ దే అని సో ఈ విధంగా కాన్స్టెంట్ అవేర్నెస్ అదే సమాధానము బట్ డిఫరెన్స్ ఏమిటంటే మనకు కావాల్సిన సమాధానము మీ మనస్సు ఎడల మీరు అలా ఉండగలరా సపోజ్ మీ మనస్సును మీరు వాచ్ చేశారనుకోండి జస్ట్ యూ జస్ట్ థింక్ అఫ్ ఇట్ మీ మన ఇలాగే వాళ్ళు చెప్పరు చుట్టుపక్కల వాళ్ళని వాచ్ చేయండి అంటారు లేకపోతే ఈ కర్మ చేయి ఆ కర్మ చేయండి చెప్తాడు కానీ ఇలాంటి పాఠం మీకు ఇక్కడ గీత చెప్పిన చెప్తారు సో మీ మనస్సును మీరు వాచ్ చేశారనుకోండి యాభైపోతుందో తెలిసిన అప్పుడు దాని ఇంపార్టెన్స్ మీరు గ్రహిస్తే ఇట్ ఈస్ ఎ వెరీ ఫార్ రీచింగ్ థింగ్ ఇట్ ఈజ్ మీ మనస్సును మీరు గమనించారనుకోండి ఆల్రెడీ యూ హ్యావ్ మీకు మనస్సు మీద విజయం వచ్చేస్తుంది ఎందుకంటే మీ మనస్సును మీరు చూసి హా ఏ మనస్సుగా ఇది ఎంత ఎంతలా పనిచేస్తోంది ఇది ఇది ఎంత తగులు పెడుతోంది మమ్మే ఏ విధంగా ఎన్ని రకాల ఇష్యూస్ లేవనెత్తుతోంది అని మీరు అనుకోగలిగారు అనుకోండి ఆల్రెడీ దెర్ ఈస్ అ డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ ది మైండ్ అక్కడికే వివేకం వచ్చేసింది ఎప్పుడైతే ఆ వివేకం వచ్చేసిందో వెంటనే మీకు దాని మీద వైరాగ్యం వచ్చేస్తుంది తర్వాత ఆ మనస్సు కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఇంత మనస్సు మిమ్మల్ని పీడింతుంది అలా అయిపోతున్నాం సో కాబట్టి అది సమాధానము అటువంటి సమాధానము కలిగి ఉంటాడే స్థిరంగా ఉంటాడు సమాధి స్థస్య ఏదో ఐదు నిమిషాలు సమాధి రెండు అటువంటి సమాధానము కలిగిన ఆ చితప్రజ్ఞుడున్నాడే ఆయన యొక్క పరిభాష వ్యక్తిది అని ప్రశ్న తర్వాత హే स्थिति प्रज्ञ स्वयंवा सो भाषा अंत इतर आयुला स्थितधी स्थित प्रज्ञा धीअ प्रज्ञ अंक आस्थित स्थि धी प्रज्ञा बुद्धि स्थिर बुद्धि इवन सेंथक पद स्थित प्रज्ञ आय आयन ఆయన ఏ రకంగా మాట్లాడతాడు స్వయం వాక్యం ప్రభాష ఆయన గురించి ఇతరులు ఎలా చెప్పుకుంటారు ఆయన ఎలా మాట్లాడతాడు ఎందుకంటే మనిషి యొక్క లక్షణాన్ని నిర్దేశించేది ఈ మాటలు ఎందుకంటే మాటలు అనేవి మన జీవితంలో చాలా ప్రధానమైన పాత్రని పోషిస్తాయి ఇతరులు మన గురించి ఏం మాట్లాడుతున్నారు మనం ఎలా మాట్లాడుతున్నాము కాబట్టి ఆయన ఏం మాట్లాడతాడు చూద్దాం దానికి సమాధానం ఎలా వస్తుందో తర్వాత కిమా సీత ప్రజేత కిం ఆసీత అంటే కూర్చోవడం సోదయంతనరాయన ఆసనం వ్రజనం వాసనం ఆసీత కిమ్ అంటే ఎలా కూర్చుంటాడు కథం ఆసీత కిమ్ అంటే కథం అనర్థం అంటే ఆసనమేమి ఆసనం ఏమి అంటే పద్మాసనమా వజ్రాసనమా అన్నది కాదు పాయింట్ చిత్తస్థితి ఏమి అని ప్రశ్న తర్వాత ఎందుకంటే మహాత్ములు ఫలాన ఆసనంలో కొంతసేపు కూర్చుంటూ ఉండాలి అని అలాగంటే నిర్దేశాలు ఏమి ఉండవు అటువంటి విధులు ఏమి ఉండవు అసలు మీ సౌకర్యాన్ని బట్టి మీరు వేసుకోవటం దేహస్థితిని బట్టి వేసుకోవటం ఒకప్పుడు దేహం ఎంత కోఆపరేట్ చేస్తే అంతే మీరు ఆసనం వేయగలుగుతారు ఇంకోప్పుడు కోఆపరేట్ చేసినా చేయకపోయినా ఆరోగ్య దృష్ట్యా కొన్ని ఆసనాలు వేయాల్సి ఉంటాయి అసమాచారం అంతా ఇక్కడ ఆసనం అంటే మనస్సు యొక్క స్థితి ఏమి ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు దేహమే నేను అనే ధోరణిలో మాట్లాడుతున్నాడు అనుకోండి ఆ వాడి ఆసనం ఏమిటో మనకు అర్థమవుతుంది దేహం అనే ఆసనంలో ఉన్నాడు తర్వాత ఒకప్పుడు ఇమోషనల్ గా ఇమోషన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నాడు అనుకోండి వాడిని నన్ను అవమానం చేసేది ఇచ్చేసాడు వచ్చేసాడు అంటే ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నాడు అనుకోండి అంటే ఆయన ఆసనం ఏంటంటే ద ఇమోటివ్ మైండ్ ఈజ్ హీజ్ ప్లాట్ఫామ్ ఇంకొకటి నేను ఇంత పండితున్నాయి అంత పండితున్నాయని మాట్లాడుతున్నాడు అనుకోండి అంటే ఆయన ప్లాట్ఫామ్ ఏమిటంటే ఇంటలెక్ట్ లెవెల్లో ఫిక్స్ అయి ఉన్నాడు అది అలాగా ఆసనం అంటే ఇంకా వ్రజనం అంటే వెళ్ళడా వెళ్లడం అంటే జగత్తులోకి వెళ్ళడం జగత్తులోంచి యువతనికి రావడం జాగ్రత్త అవస్థలో జగత్తులో ప్రవేశిస్తాము నిద్రావస్థలో జగత్తులోంచి వాపస్ వచ్చేస్తాము అది వ్యజనం అంటే అంటే లోక వ్యవహారం ఎలా చేస్తాడు రాగద్వేష రహితంగా చేస్తాడా అని చెప్పబోతున్నాను రాగద్వేషము లేకుండగా వ్యవహారం చేస్తాడు అని చెప్పబోతున్నాడు అంటే భోజనం చేస్తాడు కానీ భోజనానికి సంబంధించిన రాగద్వేషాలకి అతీతంగా ఉంటాడు భోజనం చేయడము భోజనానికి సంబంధించిన రాగద్వేషాల్లో ఇరుక్కుపోయి ఉండటము అది టూ డిఫరెంట్ థింగ్స్ కొంతమంది భోజనానికి సంబంధించిన చాలా రాగద్వేషాలతో ఉంటారు భోజనాన్ని చాలా ఎలాబరేట్ గా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం అలా కాకుండా తర్వాత భోజనం కనుక వాళ్ళ యొక్క అభిష్టానికి విరుద్ధంగా ఉంటే చాలా ఇబ్బంది పడిపోతారు చాలా డిస్టర్బ్ అయిపోతారు అలా కాకుండా భోజనం యొక్క పర్పస్ ఏమిటో స్పష్టంగా గుర్తించి దానికి సంబంధించినటువంటి కొన్ని యోగ్యములైన నియమాల్ని పాటించుకుంటూ దాన్ని ఒక ఇష్యూ చేయకపోవడం కిచెన్ రిలీజియన్ ఇద్దరు మహాత్ములు క్రిటిసైజ్ చేశారు ఒకళ్ళు వివేకానంద ఇంకోళ్ళు స్వామి రామతీర్థ ఇద్దరూ కూడా ముక్త కంఠంతో క్రిటిసైజ్ చేశారు కిచెన్ రిలీజియన్ అంటే ఎంటైర్ రిలీజియన్ రివాల్వ్స్ అరౌండ్ ది కిచెన్ కిచెన్ అండ్ రిలేటెడ్ థింగ్స్ చుట్టూ తిరుగుతాం ఎంటైర్ రిలీజియన్ సో పన్నెండున్నరకి చేసే రిక్ష కోసం ఉదయం ఏడు ఇంటి దగ్గర నుంచి ప్లానింగ్ వదలవు ఈ ప్లానింగ్ చేయటానికి అంత ప్లానింగ్ తనే చేసుకోవడానికి ఖాళీ ఉండదంటే ఆ ప్లానింగ్ చేసేందుకు ఒక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అపాయింట్ చేసేవారు వాళ్ళ పని ఏంటంటే మహాత్ముల భోజనాన్ని సవ్యవహారం దృష్టి ఉంటారు ఒక ఒక బెటాలియన్ ఆపణ మీద ఉంటారు వాళ్ళ పని ఏమిటంటే మహాత్ముల యొక్క భోజనానికి వ్యవస్థ చేయాలి భోజనం ఏముందండి విషయంలో మ్యాటర్ ఆఫ్ భోజనం సర్ టూ పర్పసెస్ వన్ ఇట్ గివ్స్ న్యూట్రిషన్ టు ది బాడీ అండ్ మైండ్ మనం చూసాం దేహానికి దేహేంద్రియ సంఘాతానికి న్యూట్రిషన్ టూ ఇట్ ఫిల్స్ ది స్టమా ఆ ఆకలి అనే సెన్సేషన్ అని తగ్గిస్తుంది కాబట్టి మీరు అన్ని న్యూట్రియం క్యాప్సూల్ ఫామ్ లో ఇచ్చారనుకోండి వాడికి న్యూట్రిషన్స్ అన్ని వచ్చేస్తాయి ఏమి న్యూట్రియన్స్ అన్ని వచ్చేస్తాయి కానీ ఆకలి మాత్రం తగ్గదు కాబట్టి రెండు పర్పస్ లో భోజనం సర్వ అంటే కానీ భోజనము మీకు పుణ్యాన్ని ఇవ్వడము జ్ఞానాన్ని ఇవ్వడము మోక్షాన్ని ఇవ్వడము ఆ భోజనం చేయదు భోజనం ఎంతవరకు భోజనాన్ని పుణ్యంతో మోక్షంతో జ్ఞానంతో మూడిపెట్టారనుకోండి దాన్ని కిచెన్ రిలిజియన్ అని అంటారు ఇట్ హ్యాపెన్స్ లైక్ దాట్ ఇట్ హ్యాపెన్స్ మన సొసైటీలో చాలా సమస్యలు కిచెన్ రిలీజియన్ సో అస్రజేత వాడి లోక వ్యవహారం ఎలా ఉంది అనే దాంట్లో ఇటువంటి ఇష్యూస్ అన్ని కూడా వస్తాయి స్థితప్రజా శ్లోకేనా ఈ శ్లోకం చేతనో అర్జునుడు ప్రశ్న వేసుకున్నాడు స్థితప్రజ్ఞ యొక్క లక్షణం ఏమిటి అని ప్రశ్న అల్టిమేట్ ఈ అన్ని ప్రశ్నల్ని కలిపి ఒక్క ప్రశ్న కింద చేశారు ఏమిటి స్థితప్రజ్ఞ లక్షణం కే లక్షణంలో భాష ఉంది ప్రభాషేత ఆతీత వ్రజేత అన్ని వచ్చేస్తారు స్థితప్రజ్ఞ లక్షణమేమి దిత ఏ సన్యస్ కర్మా జ్ఞానయోగేన నిష్టాయా ప్రవృత్ కథిత ప్రజ్ఞన్నా తయో వారిద్దరు యొక్క లక్షణం అనేన ప్రశ్న అనేన పృక్ష్యనమాట రెండు రకాల స్థిత ప్రజ్ఞలున్నారు ఒకడు జ్ఞానము చేత సర్వకర్మలను సన్యసించేసి ఆదిత ఏవ ఆరంభంలో నశక మహర్షిలాగా సర్వకర్మల్ని సన్య సన్యాసం చేసేసి జ్ఞానయోగనిష్టలో ఉండిపోతాడు ఆత్మజ్ఞాన నిష్టలో ఉండిపోతాడు శంకరులు శంకరులకి ఏ ఉపనయనం చేశారు వాళ్ళ నాయనగారు వాళ్ళ అమ్మగారు అనుకున్నారు ఉపనయనం చేశారు కదా చేసుకున్నాడు కాబట్టి ఏడాది చూడకుంటూ పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని ఏదో చేసుకుంటాడని ఆవిడ అనుకున్నారు కానీ ఈయన ఆ ఉపనయనం నుంచే సన్యాసానికి వెళితే ఆదితనేవ సన్యస్య అలా కాబట్టి ఎప్పుడు సన్యాసం చేస్తే అదే ఆది ఏమీ ఒక నియమం ఏం లేదు కాబట్టి ఇక్కడ స్థిత ప్రజ్ఞుడంటే సన్యాసం చేయటం అయిపోయింది ఏమిటి సన్యాసం చేసాడు అంటే కర్మాని సన్యస్య ఒక ఫలమును అపేక్షించి చేసేటువంటి కర్మలు ఆ ఆ కర్మానుష్ఠానము దాని అంతా కూడా సన్యాసం చేసేసింది ఎందుకంటే కర్మానుష్ఠాన్ని ఇంట్లో రహస్యం ఏంటంటే కర్మానుష్ఠానానికి మూలము సంకల్పం ఫిజికల్ గా చూడకూడదు మీరు అంత సూక్ష్మంగా ఉంటుంది ఫిజికల్ అన్నది ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది సెటిల్ రియాలిటీ సెటిల్ సెటిల్ మెంటల్ యాటిట్యూడ్ ఎక్స్ప్రెషన్ ఫిజికల్ గా మీరు ఎదినా ఒక కర్మ చేస్తున్నారు అంటే దాని వెనకాలండే మనస్సుకి ప్రాధాన్యం కాబట్టి మనస్సులో వీడు ఏ విధంగా తనని తాను డిఫైన్ చేసుకుంటున్నాడు అనే దాన్ని బట్టి ఉంటుంది నేను బ్రాహ్మణుడను కర్తను స్వర్గమునందు కామన గలవాడను దట్ ఈజ్ హీస్ డెఫినేషన్ ఆఫ్ ఇన్సల్ అప్పుడు వాడు ఏం చేయాల్సి ఉంటుంది ఓ యజ్ఞం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళామనుకోండి ఒక భక్తుడు వెళ్తాడు ఎలా వెళ్తాడు నేను ఫలానా వంశంలో పుట్టాను ఫలానా వ్యక్తిని ఫలానా ఆకాంక్షలు గలవాడను వెంకటేశ్వర స్వామి భక్తుడను నాకు ఈ కోరికలు తీరుస్తాడు అని తన గురించి ఒక ఎరాబరేట్ డెఫినేషన్ పెట్టుకుని అక్కడికి వెళ్తాడు అప్పుడు ఆ డెఫినేషన్ కి తగ్గట్టుగా కర్మలు చేస్తాయి దర్శనం అనొచ్చు మీరు పూజ అనొచ్చు మరొకటి అనొచ్చు తన గురించి తనకుండే డెఫినేషన్ బట్టి అతడు చేసే కర్మలన్నీ నిర్ధారితమవుతాయి అంతే కదండి ఇప్పుడు పిక్టర్లే పిక్ పాకెటింగ్ అనే కర్మ చేస్తాడు ఆ కర్మ చేసి దాంట్లో హీ హాజ్ an assessment of himself yani naaku brathuku teruvidi ilaaga manundapu sampadinchite garu manaki nilu kodaradu ido it is a nice way of doing things for myself i am this is my life and i know only this ani edo oka definition untundi thana gurinchi thanaku oka nischayam nirnayam untundi aa basis meeda karma jarustundi suppose oka tanu unnadu aham karta kaadu a karta abho There's a clear picture about that. You would imagine that too long, this person didn't have karma and he practiced that way. That person didn't like meεί. This person didn't know exactly how to do here because of you. That's an evolutionary guess. wei standard guess this is the nächstice of aTY ground message because this people is provoked. 今回 then asked by a person who taught the other definition ఎగబ్రాకి దాన్ని చేరేసుకుంటాడు ఇస్థిత ప్రజ్ఞుడు స్థితప్రజ్ఞుడు కాదు లేకపోతే చేరతాడా చేరక్కడ అలా నిలబడకున్నాడు ధైర్యంగా స్థితప్రజ్ఞుడు ఇంకోడు ఎక్కుతున్నాడు శ్లోలి హిష్కరాయంగా వీడింకో స్థితప్రజ్ఞుడు వాడు రెండో వాడు ఎవడంటే యశ కర్మయోగేనా యస్య కర్మయోగేన అంటే యస్య కర్మయోగేన నిష్ఠాయా ప్రవృత్త అని అర్థం ఆ గ్యాప్ ఎవడైతే కర్మయో కర్మయోగేన నిష్ఠా తృతీయ విభక్తి ఇవతరక్షణ తృతీయ సో ఆ రకంగా ఉన్నాడు కర్మయోగం రూపమైన నిష్ట గలవాడు సో కర్మయోగము అంటే నేను కర్తను భోక్తను. దాంట్లో భోక్తృత్వాన్ని డ్రాప్ చేయాల్సి ఉంటుంది కర్మయోగంలో ఫలాకాంక్ష తీసిపారేమంటే ఏంటండి కర్తను భోక్తములో భోక్తృత్వం డ్రాప్ చేయి సరే ఇది నా డ్యూటీ కాబట్టి నేను కర్మను చేయటము చేయించి వాడు భగవంతుడు అని ఆ కర్తృత్వాన్ని డైల్యూట్ చేసేస్తాడు కర్మలు చేస్తూ ఉంటాయి దాని విషయంలో ఎప్పుడూ ఇటు అటు జారిపోవడం స్థిరంగా నిలబడు పరుస్థిత ప్రజ్ఞులే సాధనారూపంగా ఉన్న స్థిత ప్రజ్ఞులే ఈ రెండు ఈ లక్షణాలు ఇద్దరికీ సమానంగా ఉంటాయి సిమిలర్ గా ఉంటాయి ఒకడు వన్ హూ ఇస్ స్ట్రైవింగ్ అండ్ అదర్ హూ హ్యాస్ రీచ్డ్ బెట్ స్టేట్ ఇప్పుడు ఆరోగ్యవంతుని లక్షణాలు చెప్పమన్నారు అనుకోండి మంచి దృఢంగా ఆరోగ్యంగా ఉన్నవాడి లక్షణాలు ఇవ్వో రోజు చక్కగా ఎక్సర్సైజ్ చేస్తూ ఆ మార్గంలో కృషి చేసుకున్న వాడి లక్షణాలు ఆరోగ్యవంత లక్షణాలు అవి సరిపో ఉంటాయి సో ఎప్పుడూ కూడా సోమరతనం లేకుండా ఉంటాడు ఆరోగ్యవంతుడుగా ఉండాలని కోరివాడు కూడా సోమరతనాన్ని దరిదాపులకి రానివ్వకుండా ప్రయత్నం చేస్తాడు మరి సరిపడిందా లేదా లక్ష్యం అలా కాబట్టి స్థితప్రజ్ఞుడు అయిపోయినవాడు స్థితప్రజ్ఞుడు అయ్యి మార్గంలో ఉన్నవాడు ఇద్దరికి కూడా కోయిన్సేడ్ అవుతాయి క్యారెక్టరిస్టిక్స్ ఆ రెండింటినీ కూడా మీరు కలిపి తీసుకోండి అని చెప్పారు తర్వాత శ్లోకం కామాన్ ఆత్మన్యేవాత్మనాతు అన్ని ఉపనిషత్తులేగా ఇంకా మళ్ళీ మధ్యలో నిష్కామ కర్మోపనిషత్తును కూడా రాబోతుంది ఇంకా ఏవేవో అక్కడక్కడ ఏవో పేర్లు పెడుతూ ఉంటాము పేరు పెట్టి ఎందుకంటే గుర్తు పెట్టుకోవడం దేవి దాని మహిమ మనకి బాగా స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది స్థిత సో దీనికి అర్థం చెప్పి అర్థం చాలా సింపుల్ గా ఉంటుంది అర్థం సింపుల్ దాని అనుభవానికి తెచ్చుకోవడమే కష్టం గీత శ్లోకాలు అలాగే ఉంటాయి అర్థంలో కఠిన్యం ఉండదు దీనికి అవతారిక శంకర్లు వివరిస్తారు చూడండి ప్రజహాతీతారడ ఆరభ్య అధ్యాయ పరిసమాప్తే కాదు ఆరభ్య ఆ అధ్యాయ పరిసమాప్తే అర్థమైందా అక్కడ పదచ్చేదం ఈ ఎస్సులు ఎన్ని ఉన్నాయి రెండు ఎస్సులు పెట్టారా ఒకటి పెట్టారా మీ అవగ్రహం పెట్టలేదా అవగ్రహం పెట్టిన చోట రెండు రెండు అవగ్రహాలు పెడతారు ఎవరైనా పుస్తకంలో ఆరభ్య అధ్యాయ పరిస్థితి మారితే సంధి చేస్తే రెండే పదాలు ఉన్నాయనుకోండి ఆరభ్య ప్లస్ అధ్యాయ ఉందనుకోండి ఒక అవగ్రహం పెట్టాల్సి ఉంటుంది అంతే ఒక ఆ కానీ రెండు అవగ్రహాలు పెడతారు అది ఎలాగంటే ఆరభ్య ఆ అధ్యాయ పరిసమాప్తే కాబట్టి ఆ ప్లస్ అధ్యాయ కలిగితే ఆధ్యాయ ఆరభ్యా ప్లస్ అధ్యాయ ఆరభ్యాధ్యాయ కాబట్టి అక్కడ ఆ ఇజ్ గా ఉంటుంది సంధి పొట్టు ఉన్నారు ఎని ఐ నో దాట్ సో ఆ అన్నది సంస్కృతంలో ఆ అంటే వా ఆ బాల గోపాలము అని విన్నారు ఎప్పుడన్నా ఆ బాల గోపాలం అంటే బాలకులు గోపాలకుల వరకు ఆంగ్ మర్యాదాభివిధ్యోహో అని సూత్రం పాని గారు అది ఆట ఆంగ్కారం పోతుంది ఆ మర్యాద అభివిధి మర్యాద అంటే లిమిట్ లిమిట్ వరకు వెళ్ళిపోతాం దాన్ని ఆ అంటారు ఒక దృష్టాంతం ఆబాల గోపాలని చెప్పారు ఇంకో దృష్టాంతం ఆ సేతు హిమాచలం సంస్కృతంలో వస్తుంది సేతు దగ్గర మొదలుపెట్టి హిమాచలము వారాకు ఆ సేతు హిమాచలం అలా ఉంటుంది ఆ అధ్యాయ పరిసమాప్తే అంటే అధ్యాయం పూర్తయ్యే వారాకు అని అంటే ఈ శ్లోకం దగ్గర మొదలుపెట్టి ప్రజహాతీయను మొదలుపెట్టి అధ్యాయం పూర్తయ్యి వారాకు ఆ అధ్యాయ పరిసమాప్తే అంతవరకు కూడా ఏం చెప్తారో చెప్తున్నారు స్థిత ప్రజ్ఞ లక్షణం ఉపదిష్యతే స్థితప్రజ్ఞుడైన వారి లక్షణాన్ని ఉపదేశిస్తున్నారు ఆ లక్షణమే సాధనం కూడా అవుతుంది స్థితప్రజ్ఞ సాధనంచ ఉపదిష్యతే ఆరోగ్యంగా ఉన్నవాడి లక్షణం మీకు అని చెప్పి అది ఏమిటవుతుంది ఆరోగ్యం కావాలనుకునే వాడికి సాధన అయిపోతుంది ఆరోగ్యంగా ఉన్నవాడు రోజు ఆ గంట సేపు నడుస్తాడు అని చెప్పాను అనుకోండి దాని అర్థం ఏంటి ఆరోగ్యంగా ఉండాలనుకున్నవాడు రోజు గంట నడవాలి అని ఉంటుంది ఆరోగ్యంగా ఉన్నవాడు ఈ ఆయిలీ స్టప్ ఎక్కువగా తినడు అని చెప్పాను అనుకోండి అంటే లక్షణాన్ని సాధనం ఒకటి ఉందండి లక్షణం సాధనంచే ఉపదిష ఎందుకంటే అవి సెపరేట్ చేసేదేం కాదు సాధకుడికి ఇళ్ళ ఇళ్ళల్లో ఉంటాడు స్థితి చేరుకున్నవాడు ఇంకవే ఉండవు కొత్తవేవో ఇవి ఉంటాయి అలా ఉంటున్న దేవుడు సాధకుడు సాధ్యస్థితి చేరుకున్నవాడు ఏకరూపంగానే ఉంటాడు కాబట్టి లక్షణమే సాధనమైపోతుంది అని దాన్ని వివరిస్తున్నారా సర్వత్రి అధ్యాత్మశాస్త్రే కృతార్థలక్షణాన్ని యాని తాన్నే సాధనా ఉపదిశ్యంతే ఇక్కడ ఎక్కర్లేదు ఎక్కడైనా సరే అధ్యాత్మ శాస్త్రంలో అధ్యాత్మ శాస్త్రము అని ఒకటి ఉంది అధ్యాత్మ శాస్త్రం అంటే రిలీజియస్ స్టడీ కాదు అలా అనుకుంటారు అధ్యాత్మం అంటే రిలీజియస్ అధ్యాత్మం అంటే రిలీజియస్ అని ఎవరు చెప్పారు మీకు మతం అంటే రిలీజియన్ అధ్యాత్మం అంటే రిలీజియన్ కాదు అలా అలా యూసేజ్ ఉందా అధ్యాత్మం అంటే రిలీజియన్ అనే ఒక సెన్స్ లో యూసేజ్ ఉందా లేదా స్పిరిచువల్ అనో రెలిజియన్ అనో ఇట్స్ నాట్ లైక్ ద అధ్యాత్మం అంటే ఆత్మని అధ్యాత్మం ఆత్మని దానికి విగ్రహవాక్యం ఆత్మని అధ్యాత్మం అంటే తన స్వరూపమునకు సంబంధించిన శాస్త్రం అధ్యాత్మ శాస్త్రం అంటే ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ ఆ ద సెల్ఫ్ అదే అధ్యాత్మశాస్త్రం अंत आध्यात्म शास्त्र कर्म जे स्वर्ग कर वे स्वर्गेमो इलां उठा अलांटाई अभी आध्यात्म शास्त्री आ स्वर्ग नी वेलावे को स्वर्गफलम कोई स्वर्ग में नीचे आनंदमेद अभी सर्वतोक स्थानीयम अभी आत्मानंद भागमे अदे आध्यात्म शास्त्र కాబట్టి అధ్యాత్మశాస్త్రము అంటే ఆత్మస్వరూపానికి ముడి పెట్టాలి ఏదైనా సరే దేనోన్లీ ఇట్ ఈజ్ అధ్యాత్మ శాస్త్రం భగవద్గీత అధ్యాత్మ శాస్త్రం ఉపనిషత్తులు అధ్యాత్మికాస్త్రం కర్మకాండ అధ్యాత్మం కాదు ఉపాసన కూడా అధ్యాత్మం కాదు అధ్యాత్మానికి దాన్ని తీర్చిదిద్దితే అప్పుడు మళ్ళీ అధ్యాత్మశాస్త్రంలోకి వచ్చేస్తుంది కర్మయోగం అంటే అధ్యాత్మశాస్త్ర నిష్కామ భక్తి కూడా అధ్యాత్మశాస్త్రం అనివే సో ఈ అధ్యాత్మ అధ్యాత్మయోగాన్ని నేను చాలా వివరంగా చెప్పాను మీకు కఠోపనిషత్తులో అధ్యాత్మయోగా దేవం మత్వా హర్ష శోక జహాతి అదే ఆ వాక్యం అధ్యాత్మయోగాన్ని గనక మీరు పట్టుకుంటే మీరు దేవం మత్వ ప్రకాశస్వరూపుడైన ఆత్మను తెలుసుకుని హర్షశోకౌ జహాతి సుఖ దుఃఖములకు అతీతంగా మీరు వెళ్ళిపోతారు అని అలా జీవన్ముక్తి కలుగుతుంది అది కఠోపనిషత్తు అది అధ్యాత్మయోగం అధ్యాత్మయోగానికి మరో దృష్టాంతం ఏంటంటే ముండకల్లో వస్తుంది అధ్యాత్మయోగం అని ఆ ప్రణవో ధనుష్యరో హ్యాత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రవత్తేన వేద్దవ్యం శరవత్తన్మయో భవే అది అధ్యాత్మిక అధ్యాత్మయోగ కాబట్టి ఈ అధ్యాత్మయోగంలో సాధకుడు కృతార్థుడు ఇద్దరు ఉంటారు సాధకుడు అంటే ఆ మార్గంలో ముందుకు వెళ్ళిపోతున్నవాడు కృతార్థుడంటే గమ్యం చేరేసుకున్నవాడు ఆ కృతార్థుని యొక్క లక్షణాలు యాని ఏముంటాయో తాన్నేవ సాధనాని గమ్యం చేరుకున్న ఆత్మజ్ఞాని యొక్క లక్షణాలు ఏవైతే ఉంటాయో అవే ఆత్మజిజ్ఞాసుకి అంటే ఆత్మజ్ఞానాన్ని కోరివాడికి సాధనములుగా ఉపదేశింపబడతాయి కాబట్టి జిజ్ఞాసు లక్షణములు అంటే అర్థం ఏంటో తెలుసిన జ్ఞాని లక్షణాలనే జిజ్ఞాసు లక్షణాలుగా బోధిస్తారు ఆరుధుని లక్షణాలనే ఆరుక్షువు లక్షణాలుగా బోధిస్తారు ఇది అధ్యాత్మ శాస్త్రం యొక్క పద్ధతి అలా ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఎందువల్ల యత్న సాధ్యత్వా ఈ లక్షణాలు ఏవైతే మీకు మహాత్ముల్లో ఉన్నాయో జ్ఞానిలో ఉన్నాయో వాటినన్నింటినీ